సంకీర్తన పదికెడు అంతరమాలిన ఎట్టి అధములాల పొంత సంతకూటమి పొరిచూపుగాదా కనకమిత్తడితోడ కలయ సరిదూచితే అనువవునా అది దోషమవుగాక కరుడైన హరితో కడుహీనదేవతల ననిచి సరివెట్టితే నయమవునా భువిని పట్టభద్రుడు కూర్చుండే బలుసింహాసనముపై ట్టి బుెట్టేవారు వెర్రులేకారా గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలబెట్టి కొలుచుటా విందుబెట్టి పగకాదా కొంచక సింహముండేటి గుహనుండవచ్చునా కొంచినక్కలకెల్లా బొక్కలే కాక అంచెల శ్రీవెంకటేశుడాత్మలోనే ఉండగాను కొంచెపు దైవాల అలువంచలనే కాక